దేహ నిర్వర్త్యవేనా దేహసమవాయీ ఇది దేహాధికరణోభవతి దేహభృతాం వరా ఇక్కడ మూడు పదాలు వేశారు సో యజ్ఞ దేహ నిర్వర్త్య యజ్ఞం అనేది దాన్ని చెయ్యాలి దేంతో చేస్తారు దేహంతో చేస్తారు దేహం అంటే మనస్సు కలుపుకోండి సో మనస్సుతో సంకల్పిస్తారు వాక్కుతో మంత్రాన్ని చెప్తారు చేతులతోటి హవిస్సును సమర్పిస్తారు లేదా ద దానం చేసినా దయ దయతోటి దానం చేసిన శ్రద్ధతో దానం చేసిన సంకల్పము వాక్కు చేతులు మనస్సు అన్నీ కలిసి ఉంటాయి సో దేహము చేత చేయబడుతుంది దేహం లేకుండా యజ్ఞం ఉంటుందా ఉండదు కాబట్టి దేహ సమవాయి సమవాయి అంటే విడదీయలేని విధంగా కలిసి ఉండుట అని అర్థం దాన్ని సమవాయి అని అంటారు విడదీయలేని విధంగా కలిసి ఉండాలి ఇప్పుడు నువ్వులు ఉన్నాయనుకోండి నువ్వులు నూనె సమవాయి కాదు ఎందుకంటే నువ్వులని తొక్కేసి నూనె విడతీసేయొచ్చు నూనె అది సమవాయి కాదు కానీ చందనపు చెక్క చందనం ముక్క గంధపు ముక్క సుగంధము అది ప్యూర్ చందనం కల్తీ చందనం కాదు ప్యూర్ చందనము సుగంధము అవి సమవాయి అంటే మీరు చందనపు ముక్క తీసేసి గంధం ఉండదు గంధం తీసేసి చందనము ఉండదు రెండు కలిసే ఉంటాయి యు కెనాట్ సెపరేట్ దాన్ని సమవాయి అంటారు కాబట్టి దేహంలో యజ్ఞము అనే పరిమళము అలా ఘుమఘుమలాడిపోతూ ఉండాలి ఆ దేహము ఆ ఇంద్రియములు ఆ మనస్సు అవి యజ్ఞస్వరూపంగా ఉండాలి అంటే ఎప్పటికీ ఇతరులకి సేవ చేయాలి ఇతరులంటే ఇంట్లో వాళ్ళని విధులుపెట్టి కాదు ఇంట్లో వాళ్ళతో మొదలు పెట్టాలి ఇంట గెలిచి రచ్చగలవాలి ఎప్పుడు కూడా ఈ సేవ అనేది ఇంట్లో ఇంట్లో ఆరంభం కావాలి ఇంట్లో వాళ్ళని సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఇతర సభ్యులని వి డిమాండ్ వి పొజెస్ అండ్ డామినేట్ అలా ఉంటుంది పురుషులే కన It can be either is or కెన్ బి ఎయిదర్ వే are కూడా కావచ్చు పురుషుడు కానీ స్త్రీ కానీ మనం ఏం చేస్తామంటే డిమాండ్ చూడు ఈ పనులు నేను చెప్పిన వెంటనే చేసి చేయాలి పైకి మనం వెర్బల్గా చెప్పకపోవచ్చు బట్ మానసికంగా ఒక డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది dominate డామినేట్ చేస్తాం డామినేట్ నేను చెప్పినట్టుగానే అందరూ నడవాలి అలాగే పొజెస్ చేస్తాం పొజెస్ అంటే ఏమిటి చూడు నేను ఎక్కడికో వెళ్ళి రావాలంటే వెళ్ళద్దు ఇంట్లోనే ఉండు నేనున్నంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు నేను వెళ్ళాక కావాల్స్తే వెళ్ళు అని ఇలాగ పొజెస్ట్ చేయటం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అహంకార మమకారానికి సంబంధించినవే యజ్ఞభావనంటే ఎలా ఉంటుంది ప్రేమ లవ్ గివ్ గివ్ సంథింగ్ టు దెమ్ వాళ్ళకి ఏదైనా కావాలంటారు దానికోసం పెద్ద అకౌంట్లో వేసేసి దీని ఇదెందుకు అదెందుకు అలాగంటేది ఉండకూడదు గివ్ ఇట్ సపోజ్ అక్షయ తృతీయ వచ్చింది ఓ యాభై గ్రాములు బంగారం కొనుక్కోవాల యాభై వేలు ఏమో కొన్నా అలా ఏదో ఉంటుంది అక్షయ తృతీయ అనవసరం అంటే మనకు అనవసరం ఎదరవాళ్ళకి మనం అనవసరం అన్నమాట సత్యం దాంట్లో సందేహం ఏం ఈ అక్షయ తృతీయ బంగారం కనెక్షన్ ఈజ్ బోగస్ బోగస్ అండ్ బోగస్ ఎందుకంటే మొహమాట పడితే నేను మొహమాట పడే కాకుండా స్థిరంగా చెప్తే బాగుంటుందని నేను గట్టిగా చెప్తున్నాను అక్షయ తృతీయలేదు బంగారు అలాగేమీ లేదు బంగారం అని అవసరం ఉన్న బంగారమే ఎక్కువైపోయింది ఇంకా ఉన్నది ఏమైనా ఇచ్చే అక్షయ తృతీయ నాడు ఇచ్చేస్తే మంచిది కాబట్టి అలాగే లోకంలో రూల్ ఉంది ఏమిటి శుక్రవారం మేము డబ్బు చాలా తప్పు అది శుక్రవారమే ఇవ్వాలి శుక్రవారం లక్ష్మీ ప్రసన్నం కావాలంటే శుక్రవారమే ఇవ్వాలి నేను శుక్రవారమే ఇచ్చేస్తాను అన్నట్టుగా ఉన్నాను ఎందుకంటే మేము శుక్రవారం పేమెంట్స్ ఏం చేయమండి అన్నాడు అనుకోండి హీజ్ ఈ వాడు ఏమీ అర్థం లేని మాట ఇంకా మార్చి థర్టీ అకౌంట్ క్లోజ్ చేసేసే వీళ్ళు రావా అంటే అది వేరే సంగతి ఈ లక్ష్మీదేవికి శుక్రవారానికి డబ్బు ఇవ్వడానికి కనెక్షన్ పెట్టి ఇదంతా దీన్నే తప్పంటారు అంటే విషయం తెలియక చేసి మా కొలు కూడా వస్తూ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇంట్లో వాళ్ళకి సేవ చేయాలి పిల్లలకి సేవ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళ వాళ్ళు పైకి వచ్చేట్లా చేయాలి వాళ్ళ యాస్పిరేషన్స్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ మన వంతు మనం చేయాలి వాళ్ళు వాళ్ళు ఫేస్ చేసే కష్టాలు వాళ్ళు ఎలాగో ఫేస్ చేస్తారు ఫేస్ చేయాలి కూడా ఆ విధంగానే ఎదుగుతారు మనవైపు నుంచి మనం సేవ చేయాలి మన వైపు నుంచి ఏమీ నో హోల్డ్స్ బార్డ్ నో హోల్డింగ్ బ్యాక్ పిల్లలకి అలాగే ఇంట్లో భార్యాభర్తలు కూడా యజ్ఞభావనతో జీవించాలి సేవాభావంతో కాబట్టి అక్కడ ఇంట్లో ఎప్పుడైతే ఈ సేవాభావాన్ని ఈ ఈ గివింగ్ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ గివింగ్ యజ్ఞ స్పిరిట్ ఇంట్లో చక్కగా దాన్ని ప్రవేశపెట్టి ఇంట్లో అహంకార మమకారాలు లేకుండా ఉంటే సమాజంలోకి వెళ్ళేప్పటికీ అతి సహజంగా మనం చేయగలుగుతాం ఇంట్లో బాగా అభ్యాసం చేసి సమాజంలో ప్రవేశపెట్టాలి కానీ మనం ఏం చేస్తాం ఇంట్లో అహంకార మమకారాలు సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అవే ఉంటాయి అలా ఉండకూడదు ద స్పిరిట్ ఆఫ్ యజ్ఞ భగవద్గీత అంటే యజ్ఞం యజ్ఞము అంటే రుచువల్ కాదు రిచువల్ కూడా యజ్ఞమే బట్ సంథింగ్ చాలా విస్తృతమైన అర్థాన్ని చెప్తారు యజ్ఞ శబ్దానికి గీతలు సో ఈ దేహము చేత నిర్వర్తింపబడుతో దేహం ఉన్నంతసేపే ఉంటుంది యజ్ఞం దేహం పోతే ఇంకా యజ్ఞం లేదు ఏమీ లేదు దేహానికి విడదీయరాని విధంగా ఉండి దేహ దేహ సమవాయి అంచేతనే ఏమని చెప్పారు ఈ యజ్ఞము ఎక్కడ ఉంది ఎక్కడా అంటే దానికి అధికరణము అని పేరు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఈ స్టేజ్ మీద ఉన్నాను స్టేజీ అధికరణము అంటారు సప్తమే కాబట్టి ఇక్కడ యజ్ఞము దేహమునందుగలదు అని అధికరణంగా చెప్పారు దేహము చేత నిర్వర్తించబడిది యజ్ఞము దేహం నుంచి విడదీయరానిది యజ్ఞము కాబట్టి దేహమే యజ్ఞమునకు ఆధారము అధికరణము అంటే ఆధారము శ్రీకృష్ణుడు దాన్ని వర్ణించినాడు మంచి శ్లోకం అది మనం పూర్తి చేశాము తరువాత శ్లోకం అంతకాళే చ మామేవ స్మరన్ముక్లెవరం ఎతి సమద్భావం యాతి నాస్తిత్ర సంశయ ఇక్కడ ఒక చర్చ ఒకటి మొదలు పెడుతున్నారు శ్రీకృష్ణుడు అంతకాలే అంతకాలము అంటే మరణకాలము అని అర్థం మరణకాలము అయితే ఎందుకండి ఈ మరణకాలం గురించి ఎందుకు అసలు ఈ ప్రసక్తి ఎందుకు ఈ మరణకాలము గొడవ ఎందుకు హాయిగా కడుపు నుండా భోజనం చేసాము కాఫీ తాగాం టిఫిన్ తిన్నాం హాయిగా ఏమైనా శుభకరమైన మాటలు ఇవ్వ మాట్లాడుకోవాలి కానీ ఈ అశుభం ఎందుకు అని అంటారు ఒక దృష్టి దీంట్లో కూడా మళ్ళీ నేను మీకు మనవి చేస్తున్నాను దార్శనిక దృష్టి పురాణ దృష్టి అని రెండు ఉంటాయి పురాణ దృష్టిలో మరణం వేరు పూ జన్మ వేరు జన్మ ఎప్పుడు నైన్టీన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటండి నైన్టీన్ ఫిఫ్టీ అది జన్మ మరణం ఎప్పుడు మరణం ఎప్పుడేటండి ఇప్పుడు ఇంకా అరవై ఏళ్ళు రాలేదు ఇంకో నలభై ఏళ్ళు వేసుకుంటా ఉంటుందిలేండి కనుక ఇప్పుడు దాని గురించి ఎందుకు ఒంటింట్లో కూర్చుని నడి ఇంటి నడిబొడ్డును కూర్చుని అమంగళం మాట్లాడుతు మాట్లాడుతున్నారు మీరు అని అంటారు ఇది పురాణ దృష్టి ఏమంటాయి దార్శనిక దృష్టి ఏమిటో తెలిసిన దార్శనిక దృష్టి ప్రకారం మీకు పుట్టుక లేదు మరణము లేదు పుట్టుక మరణం దేహానికే ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ప్రతి క్షణములోనూ ఉంటాయి దేహము ప్రతిక్షణంలో పుట్టి మళ్ళీ ప్రతిక్షణం నశిస్తూ ఉంటాయి ఇప్పుడు సెకండ్ తీసుకోండి కాలము కాలము ఈశ్వర స్వరూపము సెకండ్ ఇప్పుడు ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పుట్టింది ఇరవై ఐదో సెకండు ఉంది ఇరవై సెకండ్ పోయింది అంతే కదా కాబట్టి ఆ క్షణంలోనే సృష్టి స్థితి లయము మూడు ఉన్నాయి ఇరవై ఐదో సెకండ్లో మూడు ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్ సృష్టి అంటే బ్రహ్మ ఇరవై ఐదు సెకండ్ స్థితి అంటే విష్ణువు ఇరవై ఐదు సెకండ్ లయము అంటే రుద్రుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు ఇది దార్శనిక దృష్టి ఉంటుంది బ్రహ్మని ఒక ఆయన అక్కడెక్కడో పద్మంలో కూర్చుని ఉంటాడు పక్కన సరస్వతీదేవి భుజం ఇచ్చే వేసి కూర్చుంటాడు ఇక్కడ విష్ణువేమో ఇంకో చోట ఇంకో ఆవిడ పక్కన కూర్చుంటాడు శివుడేమో ఇంకో రకంగా కూర్చుంటాడు ఇది పురాణ దృష్టి ఓ అలాగ్ బాత్ బ్రహ్మ విష్ణు శివుడు అని పురాణ దృష్టిలో వాడిన పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి బ్రహ్మ అంటే ఓ పెద్ద నాలుగు కిరీటాలు పెట్టు కూర్చుంటాడు అని కాదు మోస్ట్ ఇన్కన్వీనియంట్ వే ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ సో బ్రహ్మ అంటే సృష్టి అని అర్థం స్థితి లైవ్ సృష్టి స్థితి లయాలు ఎప్పుడు ఉన్నాయి అరే ఎప్పుడు ఉండడం ఏంటండి ఎప్పుడూ ఉన్నాయి మీరు చేకడుకున్నారనుకోండి లైవ్ సెల్స్ ప్రాణ ప్రాణంతో ఉన్న సెల్స్ ఒక మిలియన్ సెల్స్ సింక్లోకి వెళ్ళిపోతాయి లైవ్ సెల్స్ అండి మీరు ఆ సెల్స్లో ఓ సెల్ పట్టుకుని అగరగారు డిష్లో వేసి దాన్ని కనుక కల్చర్ చేస్తే అది రెండు సెల్స్ అవుతుంది పుట్టుక సృష్టి స్థితి చేకడుక్కున్నప్పుడు సింకులోకి పోయాయి అక్కడే అదే డైఅవుట్ ఏమండి మళ్ళీ మీరు భోజనం చేస్తే మళ్ళీ పుట్టుకొస్తాయి లేకపోతే చేతులు లేకుండా పోతాయి నాలుగు సార్లు వాష్ చేసుకుంటే ఇంక చేయి ఉండదు అక్కడ కాబట్టి సృష్టి స్థితి లయం ఎప్పుడు సృష్టి స్థితి లయం ఎప్పుడు ఇప్పుడు స్టొమక్ ఉంది స్టొమక్ కొత్త ఆహారాన్ని స్వీకరించి దాన్ని పచనం చేస్తుంది ఎప్పుడు చేస్తుంది పని ఎప్పుడు చేయడం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది అంచేత కొంచెం దానికి కొంత కొంత ఈజీగా కొంత దానికి రెస్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడు బ కారు ఉందనుకోండి కారు మీరు ఎక్కడికైనా దూర ప్రయాణం చేశారనుకోండి ఏం చేస్తారు ఓ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నడిపిన తర్వాత ఛాయ్ తాగడానికో అక్కడికో వెళ్తారు ఒకసారి నేను అన్న ఎందుకులండి ఛాయ్ ఇప్పుడు అక్కర్లేదండి అయ్యా మీకు అక్కర్లేదు కారు ఇప్పుడు కొంత రెస్ట్ కావాలి రండి హోటల్లోకి అని చెప్పి తీసుకువెళ్ళారు కరెక్ట్ అది కారు ఇట్ హ్యాచ్ టు కూల్ డౌన్ అలా బర్న్ చేస్తూ ఉండడం కాదు అలాగే స్టమక్ కూడా అలా కంటిన్యూస్గా బర్న్ చేయటం కాదు అప్పుడప్పుడు ఉపవాసం చేయమని చెప్పారు మంచి అప్పుడప్పుడు ఎనివే కమింగ్ టు ది పాయింట్ ఎప్పుడు సృష్టి స్థితిలో ఏమో నడుస్తూనే ఉంటాయి ఎప్పుడో ఒకసారి నడుస్తాయని మీరు అనుకోకూడదు ఆల్ ది టైమ్ దే ఆర్ గోయింగ్ ఆన్ కాబట్టి దార్శనిక దృష్టిలో జీవితము మరణము రెండు కలిసి ఉంటాయి విడదీయకూడదు మీరు గాలి పీల్స్తే అది జీవితము గాలి విడిచిపెడితే అది మరణము మరణం అంటే ఎలా ఉంటుంది మరణంలో ఏమవుతుంది గాలి విడిచిపెడతాడు ఇంకా పేల్చాడు అదే కదా మరణం కాబట్టి మీరు విడిచిపెడుతున్నారు కదా అది మరణం కానీ మళ్ళీ పీల్చారు కదా అది జీవితం కాబట్టి ఒక ది వన్ హూ నోస్ దట్ లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్సెపరబుల్ నోస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ వాటిని సెపరేట్ చేయకూడదు చేయలేరు తర్వాత మరణం గురించి మాట్లాడాలి మరణం గురించి మాట్లాడను అనే అనే దృష్టి చాలా తప్పు పురాణ దృష్టి అంటే సూపర్స్టిషన్ మనం మరణం గురించి మాట్లాడకూడదు అనే వినోబాబయ్య గారు అన్నారు ఈ జాతి మరణాన్ని గురించి మాట్లాడడానికి భయపడి జాతి తయారైంది ఏంటి అని ఆయన వాపోయినారు ఎందుకంటే మీరు గీత ఓపెన్ చేస్తే ఏముంటుంది ఓపెన్ ఓపెన్ శ్రీ భగవాను అది అక్కడ ప్రారంభమైంది గీత ఒకటో అధ్యాయం అదంతా కూడా ఇంట్రడక్షన్ అది గీత గీత అంటే ఉపదేశం కాదు అది ఇప్పుడు సంగీత కచేరీ ఉంటుంది మొట్టమొదటి సంగీతం పాటగాడు రాడు ముందు ఆయన వస్తాడు మధ్యలో ఆయన వస్తాడు తర్వాత వైలిన్ ఆయన వస్తాడు ఆ తంబూరా ఆయన వస్తాడు వాళ్ళు వచ్చి అవన్నీ మేటలో అవి బిగించుకుని టింగ్ టింగ్ చేసి మధ్యలో కొట్టి దానికి ఏదో పిండి ఏదో తెచ్చుకొచ్చి దానికి అద్దె ఇలా ఇలా ఇటు కొట్టి అలాగే ఈ వైలిన్ ఆయన ఇది చూసినా ఇదంతా సంగీత కచేరీ కాదు సంగీత కచేరీ ఎప్పుడు శురు అయినట్టు ఆయన వస్తాడు వీళ్ళు రెడీగా ఉంటే ఆయన వస్తాడు వచ్చి అయా దండం అని మొదలుపెట్టి పాటు మహాగణపతి అంటాడు అది షురు అలాగే భగవద్గీత శురు ఎప్పుడు శ్రీ భగవాను ఓకే ఆయన ఏమన్నాడు అశోచ్య అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశ నగతాశూశ్శ్చనా నానుశోచంతి పండితా మరణం గురించే మొదలుపెట్టాడు స్ట్రైట్ అవే గతాసు అంటే ప్రాణములు పోయినవాడు అగతాసు ఇంకా ప్రాణాలు పోలేదు జీవించి ఉన్నవాడు దట్ ఈస్ ది టాపిక్ కాబట్టి మరణాన్ని గురించి మేం మాట్లాడము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆత్మతత్వాన్ని పొందటానికి అర్హులే కాదు మరణాన్ని డిస్కస్ చేయాలి ఏకనాథ మహాత్ముడు వెళ్తున్నాడు వెళ్తుంటే ఒక భక్తుడు అడిగాడు ఓ గృహస్థుడు ఏమండే ఏకనాథ్ మీ జీవితంలో నాకు దోషం అనేది కనపడలేదు మీరు ఒక తప్పు పని కానీ ఒక పాపపు పని కానీ చేసిన దాఖలాలు లేవు మాకు తెలిసి అంత పవిత్రంగా మీరు ఎలా జీవించగలిగారు అని అడిగారు అడిగితే ఏకనాథ్ అన్నారు ఎందుకలా అడుగుతున్నావు అన్నారు నేను కూడా అంత పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను అందుకోసం అడిగాను అంటే నీ ప్రశ్నకి తర్వాత సమాధానం చెప్తాను బట్ నీ ముఖం చూస్తే నాకు మరో సంగతి చెప్పాలనిపించింది నువ్వు ఐదు రోజుల్లో చచ్చిపోతావు అని చెప్పాడు ఆ మాట వినగానే ఈ పాపం ఇంత మనిషి కూడా కుదేలైపోయాడు అయిపోయి ఎందుకంటే చెప్పిన వాడెవరు సాక్షాత్తు మహాపురుషుడు గొప్ప మహాత్ముడు ఏకనాథ్ ఆయన చెప్పాడు దాంతో ఆయన చాలా కంగారు పడిపోయి తన ప్రశ్న గురించి మరిచిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మరణానికి కావలసిన ఏర్పాట్లన్నీ లాయర్ గారిని పిలిపించి వీలు రాశాడు భార్యకి పిల్లలకి పంచిపెట్టాల్సినవన్నీ పంచిపెట్టాడు ఏవో దానాలు ధర్మాలు చేశాడు ఇంకా ఐదో రోజు ఇంకొక కొన్ని గంటల్లో పూర్తవుతుందనగా ఏకనాథ్ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అడిగాడు గత ఐదు రోజుల్లో నువ్వు ఎన్ని పాపాలు చేసావు అని అడిగాడు అంటే పాపమా నేను అసలు పాపం అనే తలపే రాలేదు నాకు పాపం చేయడానికి టైం ఎక్కడ ఐదు రోజుల్లో చచ్చిపోయేవాడికి పాపం చేసే టైమే ఉంది నేను ఏ పాపం చేయలేదు నాకు గుర్తుండ సంకల్పం కానీ ఒక మాట కానీ ఒక చేష్ట కానీ పాపపు సంకల్పమే నాకు కలగలేదు అని చెప్పాడు అదే రహస్యము నేను నా జీవితంలో పాపం చేయకపోవటానికి రహస్యం అదే అదేమిటంటే మృత్యువుని గుర్తు చేసుకో మరణాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి సో ఎందుకంటే సన్వేషాం అనివార్యం మరణము ఎవ్వళ్ళు తప్పించుకోలేరు మనందరం ఇప్పుడు మీరు బొంబాయి వెళ్ళాలనుకోండి టికెట్ కొనుక్కొని దక్షిణ ఎక్స్ప్రెస్లో కూర్చుంటారు దక్షిణ ఎక్స్ప్రెస్ కాదు అదే బాంబే ఎక్స్ప్రెస్లో కూర్చుంటారు కూర్చుంటే అది వెళ్తూ ఉంటుంది కొంచెం స్లోగా వెళ్తుంది లంకణాల బండి అంటారు ఏదో వెళ్తూ ఉంటుంది స్లోగా వెళ్తుందో ఫాస్ట్గా వెళ్తుందో వెళ్తూ ఉంటుంది కానీ బాంబే రీచ్ అయిపోతుంది అదే రకం కొంచెం ముందు వెనక రీచ్ అయిపోతుంది అదే రకంగా మనం కూడా టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చున్నాము జీవితం రైలు బండిలో టికెట్ కొనుక్కుని కూర్చున్నాము ఇది రీచ్ అయిపోతుంది లక్ష్యము లక్ష్యంలో ఏముంది మరణం గలదు కాబట్టి మరణానికి టికెట్ కొనుక్కొని బండిలో కూర్చుని మరణం గురించి నేను మాట్లాడను అంటే అది తెలివితేటలు అనిపించుకోదు మరణాన్ని స్మరించు మరణాన్ని ఎప్పుడైతే స్మరిస్తావో నీ జీవితంలో చక్కటి పరివర్తన వస్తుంది మరణాన్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి సో అంచేతనే మీరు ఏదైనా దానం చేయదలుచుకున్నారనుకోండి ఆ ఇంకా దానానికి కంగారే ఉందండి మళ్ళీ ఏడ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఏడొద్దాకా హౌ కెన్ యూ నో కాబట్టి ఇదిగో మృత్యువుని సమీపి మృత్యువు స్మరిస్తే ఓ ఏ క్షణంలోనైనా మనిషి మరణించవచ్చు కదా కాబట్టి వెంటనే ఏం చేస్తారు ఆ చేయదలుచుకున్న ధర్మం ఏదో చేసేస్తారు అలాగా మరణాన్ని స్మరించాలి మరణం స్మరణకి వస్తే వెంటనే గీతా క్లాస్కి వస్తాడు మనిషి మనిషి భగవద్గీత క్లాసుకి ఎందుకు రాడు భగవద్గీత మీద ప్రేమ ఉంది కానీ క్లాసుకి రాడు ఎందుకు రాడు ఆ ఇంకా ఉందిలే అనుకుంటాడు ఏమిటి ఉంది ఇంకా ఏమీ లేదు సర్వేషాం అనివార్యం సకల ప్రాణులు కూడా తప్పకుండా పొందేటువంటిది సో తర్వాత సిల్లాగిజం అని ఉంది సిల్లాగిజం అంటే సంస్కృతంలో అనుమానము అంటే ఇన్ఫరెన్స్ ఇన్ఫ్లెన్స్ లాజిక్ పాఠం చెప్తున్నాడు ఒక ఆయన ఏమిటి ఇన్ఫ్లరెన్స్కి దృష్టాంతం చెప్తున్నాడు ఏమని మ్యాన్ ఈజ్ మోర్టల్ సోక్రటీస్ ఈజ్ మ్యాన్ దేర్ ఫోర్ సోక్రటీస్ ఈజ్ మోర్టల్ ఇది సిర్లాగిజం అంటారు అంటే మనిషి మర్త్యుడు అంటే మరణించే శీలము గలవాడు సోక్రటీస్ మనిషి దేర్ ఫోర్ ఏమొస్తుంది సోక్రటీస్ మరణిస్తాడు అని పాఠం చెప్తున్నాడు ఒక ఆయన పాఠం చెప్తుంటే మహాత్ముడు అడిగాడు ఏమయా మరణం సోక్రటీస్ నెత్తిమీద పెట్టి పాఠం చెప్తున్నావా మరణం నీ నెత్తి మీద పెట్టుకుని చెప్పు పాఠం ఏమని చెప్పమంటావు మనిషి మరణ మర్త్యుడు నేను మనిషిని కాబట్టి నేను మరణిస్తాను అని చెప్పు పాఠం లేదా మనిషి మరణశీలుడు మీరు మనుష్యులు నువ్వు మనిషివి నువ్వు మరణిస్తావు అని చెప్పు అంతేకాదు సోక్రటీస్ నృత్యమే పెట్టి పాఠం చెప్తావేంటి సోక్రటీస్ ఎక్కడ ఎప్పుడు సోక్రటీస్ మూడు వేల అంటే సోక్రటీస్ మనిషి కాబట్టి సోక్రటీస్ మరణిస్తాడు మనందరం ఏమిటి సో దార్శనిక దృష్టిలో మరణాన్ని కన్సిడర్ చేస్తారు మరణాన్ని ఒక టాపిక్ కింద తీసుకుంటారు దాన్ని పక్కన పెట్టారు దాని మీదే చర్చ చేస్తారు దేహము మరణించి తీరును ఆత్మ అమరము అనే మొత్తానికి మొత్తం చర్చంతా కూడా మరణము అనే టాపిక్ చుట్టూ ఉంటుంది తర్వాత ఒక మెడిటేషన్ ఉంది ఈ మెడిటేషను చాలా యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ మెడిటేషన్ అని నాకు అనిపించింది మీకు ఎవరి మీదైనా ద్వేషం కనుక కలిగితే ముందు యూషుడ్ నో ద్వేషము విషము యాసిడ్ వంటిది యాసిడ్ దేన్ని కరోటు చేస్తుంది ఏ పాత్ర ఎందున్నదో ఆ పాత్రని చిల్లులు పడిట్లా చేస్తుంది అదేవిధంగా ద్వేషము ఏ హృదయంలో ఉందో ఆ హృదయాన్ని నాశనం చేసి పెడుతుంది ఎవడి మీద ద్వేషమో వాడు బాగానే ఉంటాడు వాడి ప్రారంభాన్ని పెట్టివాడు ఉంటాడు బాగా ఉంటాడో బాగా ఉండడో అది వాడి ప్రారంభం వాడిది ఎవడిని మనం ద్వేషిస్తామో వాడు బాగానే ఉంటాడు వీడు మాత్రం మనిషి మండిపోతూ ఉంటాడు మనిషి నాశనం అయిపోతూ ఉంటాడు ఈ ద్వేషము చాలా తప్పు ద్వేషము ఉండరాదు నెంబర్ వన్ భక్తుడు ఎవడని అడిగితే శ్రీకృష్ణుణ్ణి ఆయన ఏం చెప్పాడు అద్వేష్ట సర్వభూతానం అంటే ఫస్ట్ భక్త లక్షణం అద్వేష్ట సర్వభూతానం సో ద్వేషము చాలా తప్పు అది ముందు అది అంగీకారం కావాలి ముందు దానికి అంగీకరించాలి అది కూడా అంగీకరించకపోతే ఇంక చేయి నెక్స్ట్ స్టెప్ లేదు సో ద్వేషము నా హృదయంలో ఉండరాదు నెంబర్ వన్ నెంబర్ టూ ద్వేషం ఎలా పోవాలి మరి ఉంది కదా ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే ఈ నీతులు చెప్పడానికి తేలిక ఆచరణ చాలా కష్టం ఆచరణ కఠినం మనస్సులో ద్వేషభావం ఉంటుంది ఎవడి మీద ద్వేషం ఉంటుంది వాడు మనకు అపకారం చేసేయడమే ఒక దృఢమైన ఫీలింగ్ గట్టిగా మనస్సులో ఉండి వాడి మీద ద్వేషం ఉంటుంది ఆ ద్వేషము పట్టాన పోదు అది ఎలా పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలనే శ్రద్ధ కనుక మీకు ఉన్నట్లయితే డెత్ మీద మెడిటేషన్ చేస్తే ద్వేషం పోతుంది ఎలా మెడిటేట్ చేయాలంటే మెడిటేషన్ పోస్చర్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఈ దేహాన్ని కన్సిడర్ చేయాలి దిస్ బాడీ ఈ బాడీ పదేళ్ల తర్వాత కొన్ని పదేళ్ళు మరీ తక్కువ సమయం మీకు అనిపిస్తే వేసుకోండి ముప్పై ఏళ్ళ తర్వాత వేసుకోండి కొన్ని ముప్పై కూడా మీకు డౌట్ అనిపిస్తే యాభై వేసేసుకోండి మీ మీ మనస్సు భద్రాచలం మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి యాభై పని వందో ఎంతో కొంత వేసుకుని ఈ దేహము యాభై ఏళ్ళ తర్వాత ఏమిటవుతుంది అని మెడిటేట్ చేయాలి ఏమవుతుంది బూడిదవుతుంది ఇంతే కదండీ సో ఈ దేహము బూడిదే ఒకను అని మెడిటేట్ చేయాలి ఇప్పుడు బూడిదయ్యేది దేహం నేను కాదు ఎందుకంటే నేను భావన చేస్తున్న ఆ ఎరుక ఆ చైతన్యం నేను చైతన్యం ఏం బూడవదు కాబట్టి మీకు దీంట్లో ఒక ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే దేహము నేను కాదు దేహమును తెలుసుకుంటూ ఉండే ఆ ఎరుకయే నేను అని ఒకటి ముందు ఆ వివేకం వచ్చేసింది నెంబర్ వన్ తర్వాత నేను ద్వేషించి మనిషి ఉన్నాడు కదా వాడిని గుర్తు తెచ్చుకోవాలి వాటిని పైకి తీసుకురావాలి మనసులో ఉంటాడు వాడు ఫలానా వాడు వాడిని నేను ద్వేషిస్తున్నాను వాడిని గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోగానే మనసులో ఏదో కెలికినట్టు అవుతుంది ఎందుకంటే కోపం వస్తుంది అయితే ద్వేషభావం కలుగుతుంది కలగనేవ్వండి తప్పేం కాదు లెట్ ఇట్ కమ్ ఎందుకంటే పోవాలంటే పైకి తీసుకొచ్చి అవతల పారేయాలి మీరు ఈ మురికిని తీసుకెళ్ళి పెట్టులో పెట్టి తాళం వేస్తే ఎలాగా దాన్ని బయటికి లాక్కొచ్చి యూ టు థ్రో ఇట్ అవుట్ కాబట్టి ముందు పైకి తీసుకురావాలి మనం భద్రం చేసినటువంటి ఆ ద్వేషాన్ని పైకి తీసుకురావాలి వాడిని గుర్తు చేసుకుని వాడు దుష్టుడు వాడు ఎందుకు నాకు ద్వేషము గలదు యాభై ఏళ్ళ తర్వాత వాడు ఎలా ఉంటాడు అని మెడిటేట్ చేయాలి ఎలా ఉంటాడు బూడిదవుతాడు ఈ బూడిదికి ఆ బూడిదికి తేడా ఏమైనా ఉందా లేదు మరి ఇంక దేన్ని ద్వేషిస్తున్నట్టు ఎందుకు ద్వేషిస్తున్నట్టు ఎందుకు ద్వేషించటం అని మీరు మెడిటేట్ చేయాలి ఇలాగ రెండు మూడు సార్లు కంటిన్యూస్గా మెడిటేట్ చేస్తే ఆ ద్వేషం పోతుంది మీరు ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఆ ఇబ్బంది ఉంటే కాబట్టి మరణ దృష్టిని డోంట్ పోస్ట్పోన్ ఇట్ మరణం అమంగళం కాదు మరణం అమంగళం కాదు మాకు వేదాంతులకు మరణం అమంగళం కాదు ఎందుకంటే ఆత్మకి మరణం లేదు దేహానికి మరణం అనివార్యము శ్రీరాముడు దేహం వెళ్ళిపోయింది శ్రీరాముడు అస్తమించాడు శ్రీకృష్ణుడు అస్తమించాడు కాబట్టి మరణం అనివార్యం కాదు మరణం అనివార్యము సన్వేశాం కాబట్టి మరణం గురించి చర్చ చేయడానికి సందేహించక్కర్లేదు తర్వాత వేదాంతంలో మొట్టమొదట కఠోపనిషత్తు చదువుతాం మేము కఠోపనిషత్తు ఎవరు బోధించారు యమధర్మరాజు మృత్యుదేవత నచికేతసుడికి బోధించాడు మృత్యుదేవత ఇటు వస్తుందంటే ఇటు పరిగెడతారు అలాంటిది ఈ నచికేతసుడు ఏం చేశాడు మృత్యువు ఇటు ఉందంటే వెళ్ళాడు ఎందుకని మృత్యు మృత్యువుని ఫేస్ చేద్దాం మృత్యువును ఫేస్ చేయాలి సో దక్షిణామూర్తికి మనకి తేడా ఏమిటి మనం మృత్యువు ఇటుంటే అటు చూస్తాం దక్షిణామూర్తి ఏం చేస్తాడు మృత్యువు ఇటుంటే అటు చూస్తాడు అంచేతనే ఆయన దక్షిణామూర్తి అయ్యాడు నువ్వు కూడా దక్షిణామూర్తివే మృత్యువుని ఫేస్ చేస్తే సోహం కదా కాబట్టి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు నచికేతసుడు శంకరుల భాష్యం ఆరంభిస్తూ నమో వైవస్వతాయ నమో భగవతే ఓం నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యాయ అని ప్రార్థన చేశారు శ్లోకం రాయలేదు చిన్న వాక్యం ఆ యమధర్మరాజుకి నమస్కారము ఎందుకని ఆయన బ్రహ్మవిద్యను బోధించిన ఆచార్యుడు యముడు మృత్యుదేవత బ్రహ్మ విద్యని బోధిస్తుంది మీరు మృత్యువుని కనుక పరిగణనలోకి తీసుకుని మృత్యువునల్లా భావన చేస్తూ ఉంటే మృత్యువుని భావన చేస్తూ ఉంటే వైరాగ్యం వస్తుంది తర్వాత ద్వేషాది కాలుష్యమంతా పోతుంది తర్వాత ధర్మమునందు శ్రద్ధ పెరుగుతుంది ఈ దేహమునందు అభిమానం తగ్గుతుంది తర్వాత ఆ వివేక జ్ఞానం ద్వారా ఇట్ విల్ టేక్ యూ అల్టిమేట్లీ ఇటు ఆత్మజ్ఞానం అని జీవన్ముక్తి దాకా తీసుకుపోతుంది కాబట్టి అంతకాలమును స్మరించటానికి వెనుకాడవద్దు అది నా ఉపోద్ఘాతం శ్లోకం ఇంకా ప్రారంభించలేదు ఎందుకంటే మీరు ఏమిటే ఆ మరణం గురించి మాట్లాడుతున్న పొద్దున్ను సాయంకాలం దాకా అంటారేమో అని నేను ముందు ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టా తర్వాత మరణం గురించి ఎప్పుడు మాట్లాడాలి అద్యప్రభుత్వేవ చింతనీయం ఇప్పటి నుంచి మాట్లాడాలి నావు ఇప్పుడే మాట్లాడాలి ఇప్పుడు మూడు గంటల పరీక్ష ఉంటుంది పరీక్ష హాల్లోకి వెళ్తాడు స్టూడెంట్ పరీక్ష ప్రశ్న తీసుకుంటాడు ప్రశ్న చదివి ఆ ప్రశ్న గురించి ఆలోచించటము దాని గురించి చింత చే చింతిల్లడము అప్పుడే ప్రారంభించాలి ఇంకా మూడు గంటల టైం ఉంది కదా ఈ ప్రశ్నల గురించి కంగారే ఉంది వరగంట కాఫీ తాగొచ్చి ఆ తర్వాత ఈ ప్రశ్నల గురించి నేను ఆలోచిస్తాను అంటే వాడు పరీక్ష పేస్ అవుతాడా పేసకాడు అలాగే మనం కూడా జీవితంలో మనం ఓడిపోతాం పరీక్ష ఫెయిల్ అయిపోతాం మనము ఎప్పుడో ఉందిలే మరణం అనే సమస్యను తర్వాత పరిష్కరిద్దాంలే దానికి టైం వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని పని అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమీ అవలేదు మీరు మనీ డబ్బుతోటి డబ్బుతోటి మందు కొనగలుగుతారు ఆరోగ్యాన్ని కొనలేరు ఆరోగ్యాన్ని కొనగలుగుతారో డబ్బుతోటి కొనలేరు సో ఆరోగ్యాన్ని కొనాలి అండి ఆరోగ్యం కొ కాదు అది మందు సరే దాని విలువ దానికి కానీ పది రూపాయలు ఖర్చు పెట్టి ట్యాబ్లెట్ కొను కానీ ఆరోగ్యాన్ని ఎక్కడ కొనగలం ఆరోగ్యం రావాలంటే దాని పద్ధతి వేరే ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే మరణం దారి దూరం అయిపోతుందా అలాగేమీ లేదు ఇన్సూరెన్స్ తీసుకుంటే తీసుకోండి నేనేమీ కాదంటలేదు దాంట్లో ఏదైనా ప్రాక్టికల్ ఉంటే చేయొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ బట్ మరణాన్ని వాయిదా వేసి పని లేదు అధ్యప్రభుత్వేవో పరీక్ష పేపర్ చేతికి రాసి వచ్చిన వాడు ఏం చేయాలి ఆ ప్రశ్న చదవాలి ఆ పరీక్ష పేపర్ మీద మనస్సు పెట్టాలి ప్రశ్న చదవాలి ప్రశ్న చదివి దానికి ఆ తెల్లకాయితాన్ని నలుపు చేయటం ప్రారంభించాలి కా పెన్నుతో ఓ విద్యార్థి ఉన్నాడు ఒకసారి నేను ఇన్విజిలేటర్గా వెళ్ళాను వెళ్తే విద్యార్థి ఉన్నాడు వాడు ఆ పేపర్ చూడకుండా ఇటుకేసి అటుకేసి అటుకేసి పక్క వాడికేసి ఆ ఇన్విజిలేటర్ కేసి ఆ బయట కేసి చూస్తున్నాడు ఇంకా నేను చూసా దగ్గరికి వెళ్ళా ఆ పేపరు ఇంకా తెల్లగానే ఉంది నలుపు చేయలే నేను అన్నాను ఏమిటి రా ఇటువటు చూస్తావు నలుపు చేయి రాయి అన్నా అంటే ఆలోచిస్తున్నాను ఏమిటి ఆలోచిస్తున్నావు ప్రశ్న గురించి ఆలోచిస్తున్నాను ప్రశ్న ప్రశ్న చూడు ప్రశ్న చూడాలండి ప్రశ్న గురించి ప్రశ్న చదివేసి అలా అటు కేసు చూస్తే అక్కడ దొరుకుతుంది సమాధానం అంటే ప్రశ్నలో దొరుకుతుందా అని అడిగాడు అవును ప్రశ్నలో ఉంటుంది సమాధానం చూడు ప్రశ్నకి చూడు ఇటు అటు చూసామంటే కొడతా పట్టుకున్నాడు ప్రశ్నకి చూడు మళ్ళీ చదువు ప్రశ్న ఆ ప్రశ్నపత్రం అంతా చదువు ప్రశ్నపత్రం అంతా చదివి దాంట్లో నీకు ముందు ఆన్సర్ చేయడానికి నిశ్చయించుకున్న ప్రశ్నను ఇంకోసారి చదువు చదివి రాయడం ప్రారంభించు స్టార్ట్ రైటింగ్ సో మనం కూడా జీవితంలో అలా ఉండాలి మరణము వద్దు అది మనం చదవద్దు దాని గురించి ఆలోచించవద్దు దాని తర్వాత ఎప్పుడో చూద్దాం అని పేపర్ని తెల్లగా అట్టి పెట్టేస్తే జీరో మార్కులు వస్తాయి మరణం ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి మరణం గురించి ఇప్పుడే చింత చేయవలసి ఉంటుంది అది ఒక పాయింట్ అంతకాలేచ ఆ మరణించే కాలమునందు స్మరించవలేను చూడండి స్మరణము అనే మాట ఉందా తెలుగులో స్మరణం ఇంకో మాట స్మృతి సంస్కృతి పదాలు స్మృతి స్మరణము స్మృతి స్మరణము ఆ పదాల్లో ఉండే సకారము ఈశ్వరుడు సకారము ఈశ్వర బీజం ఈశ్వరుడు సకారం ఏమండి ఆ సకారం తీసేశారనుకోండి ఏముంటుంది మరణం మృతి ఉంటుంది సకారం తీసేకోండి సకారాన్ని పెట్టాలి అంతకాలేఖ అంటే మరణమునందు మా నన్ను స్మరించవలేదు మరణానికి సకారాన్ని జోడించాలి ఈశ్వరుణ్ణి జోడించాలి జోడిస్తే అది స్మరణము అవుతుంది ఈశ్వరుణ్ణి స్మరించాలి ఎప్పుడు ఇప్పుడు మరి అంతకాలంలో స్మరించాలి కదా అంటే చూడండి ఇప్పుడే అంతకాలం ఏకనాథుణ్ణి అడిగితే ఏమని ఇప్పుడే అంతకాలం నెక్స్ట్ మూమెంట్ అంతకాలం మొన్న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ఎవళ్ళు బాంబే టు కల్కటా అంటే వెరీ అడ్వాన్స్డ్ పీపులే ప్రయాణం చేస్తారు సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు బిజినెస్లు చేస్తున్నవాళ్ళు ప్రయాణాలు చేస్తారు ఎవళ్ళ ఛాయిస్ని తీసుకుని జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ అది దానికి యాక్సిడెంట్ అయింది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ న్యూస్ ఛానల్స్కి వెళ్ళకి ఆయన ఎవడో మహబూబాబాద్ వెళ్ళాడని ఆ గోలే తప్ప ఆ యాక్సిడెంట్ని వాళ్ళు కవరే చేయలేదు ఇంచుమించుగా కవర్ చేయలేదు ఎవరో ఇంగ్లీష్ న్యూస్ వాళ్ళు ఎవరో నేషనల్ ఛానల్ వాళ్ళు కవర్ చేశారు తప్ప వీళ్ళకి అసలు యాక్సిడెంటే దృష్టి లేదు దాంట్లో హండ్రెడ్ పీపుల్ వర్ కిల్డ్ కన్ ఇమాజిన్ నూట ఐదు మంది మరణించారు అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా నూట ఇంకా కశ్మీర్ గురించి అసలు ఆలోచన వద్దు కశ్మీర్ గురించి మన వాళ్ళు ఆలోచించడం మానేసేశారు ఎందుకంటే కశ్మీర్ అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆర్మీ చూసుకుంటుంది ఆర్మీ మీద వదిలేశారు దాన్ని కశ్మీర్లో ఎన్కౌంటర్స్ అవుతున్నాయి ఇవాళ కూడా ఎన్కౌంటర్ అయింది ఇద్దరు జవాన్లు నిన్న పోయారు ముగ్గురు టెర్రరిస్టులు వర్క్ హెల్డ్ కశ్మీర్ ఈజ్ బర్నింగ్ దెన్ వాజ్ అన్ యాక్సిడెంట్ ఇన్ వచ్చి హండ్రెడ్ పీపుల్ వర్క్ ఇవేమీ అసలు ఇవేమీ ఇష్యూసే కావు ఇష్యూ ఏంటంటే వాడేవడో ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్తానాడో కలుస్తానన్నాడు వాడు కలవకూడదని వీళ్ళు కలిసి తీరుతానని వాడు ఆ గోలే తప్ప సో పీపుల్ హ్యావ్ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ కూడా పోయిందేమో అనిపిస్తుంది చాలా నేరోగా అయిపోతున్నారా అని అనిపిస్తుంది వస్తు సో ది పాయింట్ ఈజ్ అంతకాలేచ మామేవ స్మరణం ఆ ఈశ్వరుణ్ణే మనము అంతకాలమునందు స్మరించవలేను అది నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళా అంతకాలం ఉంటే ఇప్పుడే అంతకాలం ఇప్పుడు ఆ హండ్రెడ్ పీపుల్ ఏమనుకున్నారో అంతకాలం వాళ్ళ దృష్టిలో అంతకాలం ఏమిటి తెల్లారితే కలకత్తా వెళ్తుంది ట్రైన్ రేపు డ్యూటీ ఉంది రేపు ఆ బిజినెస్ ఉంది ఆ పనుంది ఈ పనుంది వాళ్ళ అంతకాలం ఎప్పుడుంది నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత ఉంది అంతకాలం మరి అంతవరకు ఆగలేదు ఇట్ కేమ్ సడెన్లీ అంతకాలము అలా ఆగదు తర్వాత మేము వాళ్ళు వీళ్ళని వాళ్ళని అడిగాము వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారని మీరు అని అలాగే కూడా పట్టించుకోద్దు అదంతా కూడా ఏమీ సందర్భం లేనమాట ఎవడు ఎప్పుడు పోతాడో ఎవడూ చెప్పలేడు రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా మరణిస్తారని వీళ్ళు ఎవరైనా ప్రొడిక్ట్ అలా క్షణాల్లో ఓకదు కాబట్టి అంతకాలాన్ని అల్బడు ప్రొడిక్ట్ చేయలేడు కాదు మేము ప్రొడిక్ట్ చేస్తా ఉన్నవాళ్ళు ఏదో తెలిసి తెలియని మాట అదే అదేమీ సందర్భం లేదు ప్రొడిక్ట్ చేస్తాడు ఏమని చెప్తాడు నువ్వు ఎనభై ఏళ్ళు బతుకుతావు అని చెప్తాడు అందరికీ అలాగే చెప్తారు బట్ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఇది ఎలా ఉంటుందంటే జూలైలో వర్షాలు పడతాయన్నట్టుగా ఉంటుంది అదేమీ అర్థం ఇప్పుడు అంతకాలం నా నవ్ యు హ్యావ్ టు థింక్ ఆఫ్ గాడ్ అంతకాలే చ మామేవ స్మరణ్ ఇంతకుముందు నేను చెప్పాను మనం డైరీ రాసేపుడు ఆరోజు డైరీ రాస్తే ఆ రోజు వంద అనుభవాలుంటే ఐదు రాస్తాం వంద రాయం ఓ ప్రధానమైనవి మనస్సులో ఉంటాయి మిగతా అవన్నీ మర్చిపోతాయి అదే నేను మళ్ళీ క్విక్గా చెప్పేస్తున్నాను వన్ వీక్ ఒకసారి డై డైరీ రాశారు అనుకోండి ఏడు రోజులు ఏడు ఐదులో ముప్పై ఐదు అంశాలు రాయరు మళ్ళీ ఐదే రాస్తారు అంటే మిగతావన్నీ చెరిగిపోతాయి ఐదే ఉంటాయి ఒక మంత్కి డైరీ రాశారనుకోండి నాలుగు వారాలు నాలుగు ఐదులు ఇరవై రాయులు మళ్ళీ ఐదే రాస్తారు ఐదు ప్రధానమైన ఉంటాయి వన్ ఇయర్లో ఒక్కసారి డైరీ రాస్తే ఆ ఏడాది జరిగిన ఐదు ప్రధాన ఘట్టాలు రాస్తారు ఇంకా అంతేగాని నెలకు ఐదు చొప్పున పన్నెండు ఐదు అరవై రాయులు ఐదే మనస్సు మీద ముద్రపడి ఉంటాయి అంతకాలంలో డైరీ రాయాలనుకోండి ఏది రాస్తారు స్మరించడమే కదండీ డైరీ రాయడం అంటే ఇప్పుడు రాత్రి పడుకోబోయే ముందు డైరీ రాయడం అంటే ఆ రోజు జరిగినవన్నీ స్మరించి రాస్తారు ఏమిటి స్మరణకు వస్తాయి అన్ని స్మరణకి రావు ఏవో కొన్ని స్మరణకు వస్తాయి ఏవి స్మరణకు వస్తాయి ఏవి మనస్సు మీద గట్టిగా ముద్రపడితే అవి వస్తాయి మనస్సు మీద ముద్రపడనివి లైట్గా ముద్రపడ్డవి చెరిగిపోతాయి అవి స్మరణకి రావు ఇప్పుడు అంతకాలంలో వీడికి ఏది స్మరణకి వస్తుంది ది పాయింట్ అంటే ఏదైతే మనస్సులో బాగా గట్టిగా ముద్రపడిందో అదే స్మరణకి వస్తుంది ఏదో ఒకటి వస్తుంది ఇప్పుడు మీరు డైరీ రాసేపుడు ఒక ఐటెం గుర్తుకొస్తుంది అది రాస్తారు అది అయిపోయిందన్న తర్వాత రెండు ఒక్కసారి గుర్తుకు రావు ఏదో ఒకటి గుర్తుకు కాబట్టి అంతకాలమునందు ఒకటి గుర్తుకు వస్తుంది యూ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అంతకాలము తెలుస్తుంది తెలుస్తుంది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా కాదండి ఆయన ఎవరో కోమాలు పోయారు మన దృష్టిలో కోమ ఆయన దృష్టిలో కోమ ఉండదు ఆత్మస్వరూపానికి కోమా ఏమీ ఉండదు దేహానికే సో మాకు ఒక నియమం ఉంది తస్మాత్ స్వపంతం ప్రాణ జహతి అనే వాక్యం ఉంటుంది వేదంలో జహతి అంటే బహువచనం సో స్వపంతం ప్రాణ న జహతి నిద్రపోతున్న వాడికి ప్రాణాలు పోవు తెలివిగా ఉండగానే పోతాయి మరి ఆయన నిద్రలో పోయారని వీళ్ళు అనుకోవడం నిద్రలో పోయారని నిద్రలో ఏమీ పోవడం ఆయనకి తెలివి వస్తుంది తెలివి వచ్చి అయిపోయింది ఈ దేహాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాము అని తెలుస్తుంది దాన్ని అంతకాలము అంటారు ఆ అంతకాలంలో స్మరణకి వస్తుంది కాబట్టి నేను ఒక విషయం మనవి చేయదలుచుకున్నా ఏమంటారంటే ఆయనకి తను పోతాడని రెండు రోజులు ముందే తెలుసునండి అంటారు అది ఎవడో కొంతమంది మహాత్ములు యొక్క స్పెషల్ లక్షణం అని మీరు అనుకోద్దు అది అందరికీ కామన్ ఏదో కొన్ని గంటలో కొన్ని రోజులు ముందు ఆ సెన్స్ కలుగుతుంది ప్రతి వాడికి ప్రతివాడికి కలుగుతుంది కొంచెం ఇటు అటుగా కొంచెం ముందు వెనకలవు తర్వాత ఆ స్ఫురణ కలిగిన తర్వాత ప్రతివాడు చెప్పడం కొంతమంది గంభీరంగా ఉంటారు కొంతమంది బేల మనస్సుతో ఉంటారు ఎవర్రా నాకు చచ్చిపోతాననిపిస్తుంది నేను చచ్చిపోతాను ఇంక ఎన్నో రోజులు బ్రతకొని నాకు తెలిసిపోతుంది కాబట్టి పెద్ద కొడుకు వచ్చాడు ఇంకా రెండో కొడుకు రాలేదు అమెరికాలో ఉన్నాడు వాడికి వెంటనే టెలిగ్రామ్ ఇవ్వండి అంటాడు టెలిగ్రామ్ అంటే ఇది పాతకాలం మాట వాడికి వెంటనే ఫోన్ చేయండి ఇప్పుడు లేకపోతే ఇమెయిల్ ఇవ్వండి అని ఆధునిక పరిభాషలో సో ఓరవ అయితే అల్లాలివారు టెలిగ్రామ్ ఇవ్వండి ఇవ్వరు అని అంటే ఏమిటి చచ్చిపోవడానికి తెలిసిపోతుంది చచ్చిపోతాడని తెలిసిపోతుంటే ఆయనకి స్మరణకి ఏం రావాలి ఈశ్వరుడు స్మరకి రావాలి ఎందుకు రావట్లేదు కొడుకు స్మరణకే ఎందుకు వస్తున్నాడు అంటే ఈ కొడుకు పోయి అమెరికాలో కూర్చున్నాడు కానీ కొడుకు అమెరికాలో లేడు ఈయన హృదయంలోనే ఉన్నాడు ఎప్పుడూ ఆ కొడుకు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాడు ఒక ఆయన నాతో చెప్పారు కాబట్టి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు లెటర్ రాయడండి రెండు నెలలైనా లెటర్ రాయుడు మూడు నెలలైనా లెటర్ రాయడు ఏం మనుషులు వెళ్ళు ఇక్కడ లెటర్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అన్నారు అంటే నేను చెప్పాను చూడండి రెండు నాతో చెప్పారు కాబట్టి నేను రెస్పాన్స్ ఇస్తాను రెండు రెస్పాన్స్లు ఒకటి ఈ మధ్యనే వాళ్ళు లెటర్ రాయండి మన చిన్నప్పుడు మనం రాసేవాళ్ళం ఈ లెటర్స్ ఎవరు రాయరు ఇప్పుడు లెటర్స్ రాసి ఓపిక మీరు చూసారా వాళ్ళని లెటర్స్ రాయడా మీరు పోస్టాఫీస్కి వెళ్ళి అడగండి వాళ్ళని లెటర్స్ ఏమి ఉండవు పార్సెల్స్ ఉంటాయి తప్ప లెటర్స్ ఏమి ఉండవు నో లెటర్స్ ఏ మీరు ఈమెయిల్ చూడడం అలవాటు లేదు మరి ఇంకంతే ఫర్కెడ్ బాగుంటుంది లెటర్ రాయడు లెటర్ ఓపి ఓపిక వాడికండి ఇమెయిల్లో కూడా యు అని రాయాలనుకోండి వై ఓ యు రాయరు యూ రాస్తారు థాట్ స్పెల్లింగ్ ఎలా రాస్తారో తెలుసిన టీహెచ్ఓ యూ జీహెచ్టీ రాసేటంటే వాడు బ్రిటిష్ కాలంలో ఉండాలి అసలు ఈ ఆధునిక కాలంలో ఉండడానికి పనికిరాడు వాడు థాట్ స్పెల్లింగ్ ఏమని రాస్తారంటే టీహెచ్ఓటీ అని రాస్తాడు థాట్ స్పెలింగ్ ఎనీవే సో కాబట్టి వాళ్ళు కాబట్టి మీరు ఈ కంప్లైంట్ మానేయండి నెంబర్ 1. ఓకే నెంబర్ టూ ఏమిటి నెంబర్ టూ చెప్పమంటారా చెప్పండి నెంబర్ 2. మీకు అతను ఒక సిగ్నల్ ఇస్తున్నాడు ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఏ మెసేజ్ రాలేదు కదా వచ్చింది మెసేజ్ మెసేజ్ వచ్చింది అవచనేనైవో ప్రో వాచ అంటే లోరు విప్పకుండా వరగ్గా చెప్తున్నాడు ఏమని నాన్నగారు ఇంకా నా గురించి వర్రి ఇవ్వడం మానేసి భగవద్గీత చదువుకోండి అని చెప్తున్నారు కాబట్టి మీరు క్లాసుకి రండి మా అబ్బాయి ఉత్తరం రాశాడు రాయలేనివి పక్కన పెట్టండి క్లాసుకి రండి భగవద్గీతకి రండి కాబట్టి మన మనస్సు మీద ఆ సంస్కారాన్ని బలంగా వేసుకోవాలి ఏ లేకపోతే ఏం గుర్తుకొస్తుంది అమెరికాలో ఉన్న కొడుకు గుర్తుకొస్తాడు అమెరికాలో ఉన్న కొడుకు ఏం చేస్తాడండి వాట్ విల్ హీ డూ హీ డూ నథింగ్ మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు మనల్ని ఉద్ధరిస్తాడు కానీ ఈ అమెరికాలో కొడుకు ఇదంతా కూడా మిథ్యా అంతా ఓ స్వప్నం అది ఓ కళ అయిపోయింది కళ అయిపోయింది కళ ఏదో కొంతకాలం నడిచింది స్వప్నం బాగానే నడిచింది ఏదో నడిచింది అయిపోయింది ఇంకా దాన్ని పట్టుకుంటారా అని తెలివి వచ్చిన తర్వాత కూడా కళ పట్టుకు కూర్చుంటారా కాబట్టి అంతకాలంలో ఈశ్వరుణ్ణి స్మరించాలి అంటే మొత్తం కాలం కూడా ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి స్మరణలో సకారం మరిచిపోకుండా దాన్ని మరణం చేయకూడదు జగత్తు గురించి స్మరిస్తే అది మరణంతో సమానం ఈశ్వరుణ్ణి గురించి స్మరిస్తే అదే యథార్థమైన స్మరణ కాబట్టి ఈశ్వరుణ్ణి స్మరించే ప్రయత్నం చేయాలి ఇది మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమద పూర్ణా